స్వాతంత్ర సమరయోధులు సాహితీవేత్త ఆకాశవాణి కేంద్రంలో కలుసుకోవడం వెనక నాకు ఒక జ్ఞాపకం కూడా వస్తూ ఉందండి రెండు సంవత్సరాల కింద జులై పద్నాలుగో తేదీన నెల్లూరులో మీ దర్శనం చేశాను నేను మొదటి కాంగ్రెస్ మంత్రివర్గ సభ్యుడిగా మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అవునండి ఇవాళ అక్టోబర్ ముప్పై తేదీన ఆ మంత్రివర్గం రాజీనామా చేసిన రోజు తిరిగి మనం కలుసుకుంటాం ఒక విషయం చెప్పండి గోపాల్ రెడ్డి గారు నాకు రాజకీయాలతో ప్రత్యక్షమైన సంబంధం ఏం లేదు మా నాన్నగారికి వారికి ఉండేది వాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు ఈ ముప్పై ఏడులో మంత్రివర్గం మొదటి కాంగ్రెస్ మంత్రివర్గం రావడానికి ముందు ఏ ఏ మంత్రివర్గాలున్నాయి ఎన్నికలు ఎప్పుడు జరిగింది ఆ వివరాలు కొంచెం చెప్పకూడదు ఇరవై డిసెంబర్ లో అసలు మొదటి మంత్రులు రావడం జరిగింది అప్పుడు జస్టిస్ పార్టీ అధికారంలో ఉండింది ఇరవై ఆరు వరకు జస్టిస్ పార్టీ ఉండింది పాన్వల్ రాజా గారు నాయుడు గారు వాళ్ళంతా కూడా అప్పుడు మంత్రులుగా ఉన్నారు అప్పుడు ఇరవై ఆరులో స్వరాజ్య పార్టీ అని కాంగ్రెస్ స్వరాజ్య పార్టీ పేరుతో కంటెస్ట్ చేసింది అప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఎక్కువ వచ్చినారు జస్టిస్ పార్టీ వాళ్ళు తక్కువ వచ్చినారు తర్వాత నేషనలిస్ట్ కానీ కొందరు కాంగ్రెస్ కాని వాళ్లున్నారు కాంగ్రెస్ వాళ్లు మేము పదవిని స్వీకారం చేయము అని చెప్పారు అని వాళ్లు నిశ్చయించుకున్నారు అధ్యక్షత పదవి మాత్రం తీసుకున్నారు స్పీకర్షిప్ నరసింహరాజు గారు అప్పుడు కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు జస్టిస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి కాంగ్రెస్ తీసుకోవడం కాబట్టి మూడో పార్టీగా డాక్టర్ సుబ్బరాయన్ గారు మంత్రి ముఖ్యమంత్రి కింద ఒక ముగ్గురు మంత్రులను తీసుకొని వారు ప్రారంభించారు ఇరవై ఆరులో పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై మళ్ళీ ముప్పైలో జస్టిస్ పార్టీ తిరిగి వచ్చింది అప్పుడు మునిస్వామి నాయుడు గారు మొదట మంత్రిగా ఉన్న మునిస్వామి నాయుడు తర్వాత వారు రెండు సంవత్సరాలు అయిన తర్వాత పార్టీ లేదా బోబిల్ రాజా గారు కావడం ముప్పై ఏడు వరకు వారు కొనసాగినారు ముప్పై ఏప్రిల్ వరకు వారు కొనసాగినారు బోబిల్ రాజా ఎలక్షన్ ఎప్పుడు జరిగిన ముప్పై ఏడులో ఫిబ్రవరిలో ఎలక్షన్ జరిగినా ముప్పై ఏడు ఫిబ్రవరిలో ఎలక్షన్ జరిగినాయి కొత్త చట్టం కింద అప్పుడు రాష్ట్రానికి ఉన్నటువంటి అన్ని అధికారాలు వీళ్ళకి ఇచ్చారు అంతకు ముందు వరకు కొంత ఇటు అటు ఉండేది అంటే ముఖ్యమైన విషయాలంతా కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేతిలో ఉన్నది చిన్న చిన్న లోకల్ విద్యాలయంలో గవర్నర్ చేతిలో ఉన్నట్టు హెల్త్ అగ్రికల్చర్ దేవాలయాలు ఇటువంటి అంత చిన్న చిన్న అంతా కూడా మంత్రుల చేతిలో ఉన్నాయి విద్య కూడా విద్య కూడా కొద్దిగా ముఖ్యమైన ఫైనాన్స్ హోము ఇరిగేషన్ అంతా కూడా లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేతిలో ఉందండి ఇప్పుడు అగ్రికల్చర్ కూడా అండి అగ్రికల్చర్ కి సంబంధించిన అన్ని ఉండేవి కావు అనుకుంటే కొన్ని ఇరిగేషన్ ఏమో వాళ్ళతో ఉండేది అరిగే అగ్రికల్చర్ ఫారెస్ట్ ఫారెస్ట్ కూడా అట్లాంటిది కొంచెం ముప్పై ఏడు యాక్ట్ లో అన్ని అధికారాలు సర్వాధికారములు ఏమిటంటే మేము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నాము కేంద్రం మాత్రం మా చేతిలోనే ఉంటుంది బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది దాంట్లో మీకేం అధికారం లేదు రాష్ట్రాల్లో అన్ని అధికారాలు ఫైనాన్స్ హోము తర్వాత ఎలక్ట్రిసిటీ అన్ని అన్ని అన్ని కూడా ఉండవడం అంతా కూడా మీకు ఇస్తున్నాము మాట అప్పుడు థర్టీ ఫైవ్ యాక్ట్ లో వచ్చింది అది యాక్ట్ లో తర్వాత బొబ్బిల్ రాజా గారి మంత్రివర్గ నియము పంతొమ్మిది ఏప్రిల్ దాకా ఉంది మొదటి కాంగ్రెస్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జులై పద్నాలుగులో జరిగింది ఈ మధ్య కాలంలో ఇంకొక మధ్యకాలంలో కూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు కేవిరెడ్డి నాయుడు గారు మరి ఐదుగురు ఆరుగురుతో ఒక తాత్కాలిక మంత్రివర్గం ఏర్పాటు చేశారు ఏమంటే కాంగ్రెస్ వారు దీంట్లో గవర్నర్ చాలా అధికారాలు ఉన్నాయి ఈ అధికారాలు మీరు ఉపయోగిస్తూ మా మంత్రివర్గం ఏం ప్రయోజనం లేదు అందువల్ల మేము మేము మా పదవిని స్వీకారం చేయము మీరు మీరు ఆ హామీ ఇస్తే తప్ప మీ అధికారాలు మేము ఉపయోగించలేదు అనేటువంటి మాట ఇస్తే తప్ప మేము తీసుకొని ప్రయోజనం లేదు మేమేం చేయలేము అనేటువంటి మాటగా కాంగ్రెస్ కాంగ్రెస్ వారు అన్నారు ఆ విషయం ఏంటంటే మూడున్నర మాసం కింద మీద పడి రాయబరడ జరిగి కడపడి చేయాలంటే వాళ్ళు హామీ ఇచ్చారు మా గవర్నర్లు మేమేమి జ్యోక్తిని కలగజేసుకోము ఇష్టం వచ్చినట్టుగా చేయవచ్చును అవి అధికారాలు మాత్రం అంటేనే ఉంటాయి కానీ మేము ఏమిటంటే అవసరం అయితే మిమ్మల్ని డిస్మిస్ చేసి మిమ్మల్ని పంపించేసి మా అధికారం మేము మేము ఉపయోగిస్తాం అంటే మించి చేయము అని మాత్రం చెప్పారు తర్వాత అండి అంటే మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముప్పై జూలై సారీ పద్నాలుగో తేదీ సరే అలానే నేను నెల్లూరులో మీ ఇంటికి వచ్చాను అది అలా ఉంటుంది అప్పటి ముఖ్యమంత్రి ఎవరు లేదా ఆ రోజుల్లో ముఖ్యమంత్రి అంటుండేవారా ప్రైమ్ మినిస్టర్ అని రాజగోపాల్ ప్రైమ్ మినిస్టర్ స్కూన్ గవర్నర్ మినిస్టర్లు వాళ్ళు ఎవరెవరు కొంచెం జ్ఞాపకం చేసుకుంటారు పది మంది మొత్తం మొత్తం నేను కడబడి వాడిని చదవవాడిని చిన్నవాడిని కూడా ఇరవై తొమ్మిది ఇంకా ముప్పై రాలేదు ఆ వయసులోనే మంత్రి అయినాను గిరిగారు ఉన్నారు తెలుగు సంబంధించి నేను అనుకోండి తమిళనాడు సంబంధించి డాక్టర్ సుబ్బరాయన్ ఉన్నారు టీఎస్ఎస్ రాజన్ ఉన్నాడు ఇన్సాన్ పిల్లి చెప్పి ఒక షెడ్యూల్ క్లాస్ ఆయన ఉన్నాడు రామనాథన్ ఒక ఆయన ఉన్నాడు తర్వాత యాకు హుసేన్ చిత్తూరు ముస్లిమ్స్ నుంచి అక్కడ అప్పుడు ప్రత్యేక సపరేట్ ముస్లిమ్స్ కు వేరే క్రిస్టియన్స్ వేరే అలా వేరే అట్లా మాదిరిగా క్రిస్టియన్ చిత్తూరు ముస్లిమ్స్ తరఫున వచ్చినటువంటి యాకూబ్ హుసేన్ ఆయన కూడా జరిగిపోయినాడు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆయన ఆయన ఉన్నాడు తర్వాత రామన్న మేనని కేరళ మలబార్ జిల్లా నుంచి ఆయన ఉన్నాడు పది మంది మేము అప్పుడు మంత్రివర్గం నేను నేను కడపడి వాడిని రాజగోపాల్ గారు ముఖ్య ప్రైమ్ మినిస్టర్స్టర్ ప్రకాశం గారు రెండో వారు తర్వాత గోపాల్ రెడ్డి గారు మీ పూర్తి పూర్తి ఆ రోజుల్లో అప్పుడు అది లోకల్ అడ్మినిస్ట్రేషన్ అన్నారు అంతకుముందు అదే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది లోకల్ అడ్మినిస్ట్రేషన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ రెండో ఒకటే పేరు మాత్రం కొంచెం మార్చారు లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మున్సిపాలిటీలు జిల్లా బోర్డులు మద్రాసు కార్పొరేషన్లు తర్వాత మద్రాసు ప్రెసినిటీలో ఉన్నటువంటి పంచాయతీలు అంతా కూడా ఆ పోర్ట్ఫోలియో నా చేతిలో ఉండింది ఇరవై నుంచి ముప్పై వరకు ముఖ్యమంత్రులుగా ఉండే వాళ్ళు ఆ పోర్ట్ఫోలియోని పట్టుకొని ఉండేవాళ్ళు ఎందుకని అంటే ఈ జిల్లా బోర్డులు మున్సిపాలిటీలు అంతా కూడా అనధికారుల చేతుల్లో ఉన్నది అది కొన్ని నామినేషన్స్ కూడా ఉన్నాయి ఆ నామినేషన్స్ చేయడం అనధికారులందరినీ కూడా చేతిలో పట్టుకొని ఉండడానికి పార్టీని పెంచుకోవడానికి కోసంగా ముఖ్యమంత్రుల చేతిలో ఉండింది అది ఒక పోర్ట్ ఫోలియో కానీ రాజగోపాల్ గారు గారు నాకు ఏంటంటే నేను చిన్న వయసు అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ఈ పోర్ట్ ఫోలియో నాకు చేర్పించారు హేమ హేమేలంతా జిల్లా బోర్డు ప్రెసిడెంట్లు తర్వాత మున్సిపల్ చైర్మన్లు కూడా ఉన్నారు చాలా హేమ హేమలే ఈ పది మంది కేబినెట్ మినిస్టర్స్ ఉన్నారు ఇది కాక ఇంకా పార్లమెంట్ సెక్రటరీస్ వాళ్ళని వీళ్ళని చాలా ఉండాలి అంత ఉన్నారు పది పార్లమెంట్ సెక్రటరీస్ ఉన్నారు నాకు భక్తవత్తులం గారు నాకు పార్లమెంట్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ అయిన అది తర్వాత ఆయుధేవర కాళేశ్వరరావు గారు రాజగోపాల్ దగ్గర పార్లమెంట్ సెక్రటరీ ప్రకాశం గారి దగ్గర పెన్నటి విశ్వనాథం పార్లమెంటు సెక్రటరీ ఆ మాదిరిగా గిరి మన బిఎస్ మూర్తి గిరిగారి దగ్గర గిరిగారి దగ్గర పార్లమెంటు బాబు నాయుడు ఆయన కూడా రామనాథం పార్లమెంట్ సెక్రటరీ ఈ మాదిరిగా పది మంది మినిస్టర్లు పది మంది పార్లమెంటు సెక్రటరీలు గురు గారు ఫీజర్ ఉన్నారు తర్వాత రుక్మిణి లక్ష్మీపతి గారు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు ఈ ఊరు రామారావు అని చెప్పి కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నారు తర్వాత వెంకటస్వామి నాయుడు ఎవరో డిప్యూటీ చైర్మన్ ఇరవై నాలుగు ఇప్పుడు బ్రతికే ఉన్న వాడిని నేను ఒక్కడే ఇరవై నాలుగు మందిలో ఇరవై మూడు మంది ఇప్పుడు అమరవ్ అయిపోయినారు లోకంలో గోపాల్ రెడ్డి గారు ఒక్కటి ఈ పది మంది కేబినెట్ మినిస్టర్స్ లో ఆ మినిస్ట్రీ కాక తర్వాత ఇంకేమైనా మార్చు ఇంకొక పదవిలో ఇంకొక పదవిలో వచ్చిన రాజగోపాల్ సేర లాస్ట్ గవర్నర్ జనరల్ గా ఉన్నారు బెంగాల్ గవర్నర్ అయినాడు తర్వాత మళ్ళీ మద్రాసు మా ముఖ్యమంత్రి తమిళనాడు చరి తర్వాత ప్రకాశం గారు మద్రాసు లో ముఖ్యమంత్రి కర్నూలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్ర వచ్చిన తర్వాత తర్వాత గిరి ప్రెసిడెంట్ అయిన గవర్నర్ గా ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు తర్వాత నేను అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత కర్నూలు లో ముఖ్యమంత్రిగా ఉన్నాను హైదరాబాద్ లో కొంతకాలం ఉన్నాను కేంద్ర మంత్రిగా ఉంది కడపడి నేను యూపీ గవర్నర్ నేను రిటైర్ అయినాను డెబ్బై రెండులో అటునే సుబ్బరాయన్ కూడా కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నారు తర్వాత బొంబాయి గవర్నర్ అయినారు అంటే ఒక రామన్న మాత్రం ముప్పై ఎనిమిదిలోనే వారు చనిపోయినారు మలబార్ నుంచి వచ్చినటువంటి రామణి ముప్పై ఎనిమిదిలో చనిపోయిన ముప్పై ఎనిమిది అంటే అతను మినిస్టర్ గా ఉన్నప్పుడే చనిపోయారు తర్వాత అండి ఈ యాభై దాదాపు అర్ధ శతాబ్ది దాదాపు అన్నాడు దాదాపు ఏం కర్మో నిజంగానే అర్థం చేయదు ఈ అర్ధ శతాబ్ది కాలంలో అప్పటి పరిపాలనా వ్యవహారం చూశారు మీరు మీకు అనుభవం ఉంది ఆనాటి మొన్న మొన్ననే కదా మీరు గవర్నర్ గా ఇతరుచ్చింది అనుభవం ఉంది అప్పటికిప్పటికీ అడ్మినిస్ట్రేషన్ లో కానీ ఉన్న తేడా అడ్మినిస్ట్రేషన్ చెప్పండి మహత్తరమైనటువంటి మార్పులు ప్రపంచంలోనే జరిగినాయి తర్వాత మన ఇండియాలో ఎన్ని మార్పులు వచ్చినాయి ముప్పై తొమ్మిదిలో మేము రాజీనామా పెట్టాము నలభై ఏడుకు చేసింది ఇప్పుడు ఎనిమిదేళ్ళు స్వరాజ్య పోరాటంలో మేము రాజీనామా పెట్టాము ఇప్పుడు ముప్పై మీరు రాజీనామా పెట్టడానికి ప్రపంచ రెండో ప్రపంచ యుద్ధానికి మీరు రాజీనామా పెట్టడానికి ఉన్న కారణం అది అది అదే కారణం మమ్మల్ని అడగకుండా మా నాయకత్వాన్ని అడగకుండా మీరు ఇండియా కూడా బెల్జిరియన్ కంట్రీ ఇది కూడా యుద్ధంలో ఉన్నది బ్రిటన్ తో కూడా ఇది కూడా యుద్ధంలో ఉన్నది అని చెప్పి ఇప్పుడైతే బ్రిటిష్ వారు ప్రకటించినారో అప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వారు మన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు అనేటువంటి మాటగా అప్పుడు ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి కొంచెం జ్ఞాపకం చేసుకుంది అంటే ఒరిస్సా అస్సాం ఒకటి ఉండింది తర్వాత బొంబాయి ఉండింది సిపిఐండ్ బీహార్ ఉండింది సెంట్రల్ ప్రాంతం ఇప్పుడు ఇప్పుడు మధ్యప్రదేశ్ తర్వాత బీహార్ ఉండింది యూపీ ఉండింది తర్వాత బెంగాల్లో పంజాబ్ లో అప్పుడంతా కూడా ముస్లిమ్స్ ముస్లిం లీగ్ యూనియన్స్ అని చెప్పి నాన్ కాంగ్రెస్ ఏడు ఏడు కాంగ్రెస్ మంత్రి వర్గాలు వర్కింగ్ కమిటీ యొక్క ఆదేశానుసారంగా మేము రాజీనామా పెట్టడం జరిగింది అది అందులో ముఖ్యంగా మద్రాసు ప్రభుత్వం మొదట రాజీనామా అంటే కొత్త ఒకట ఒకటో మేము పెట్టాము అది ఇంకొకటి ఇరవై ఆరో తేదీనాడు అక్టోబర్ ఇరవై ఆరో అసెంబ్లీలో స్పష్టం చేశారు మేము మాదిరిగా మమ్మల్ని అడగకుండా ఇది యుద్ధంలో సాగినారు మేము రాజీనామా చేస్తున్నాము అని చెప్పినప్పుడు ప్రతిపక్షాలంతా కూడా మీరు ఎందుకు రాజీనామా పెట్టాలా మీరు రాజీనామా పెట్టకూడదు మీరు ఉండాలా అని చెప్పి ప్రతిపక్షాలంతా మమ్మల్ని ఉండమని మేము కోరుతూ ఉంటే మేము పోతాము అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు అప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏవి ఉండేవండి ముఖ్యంగా మెయిన్ పార్టీ ఏమంటే దేశ ఉండండి ఇంకా ఇండిపెండెన్స్ ఉన్నారు చాలా మంది నేషనలిస్ట్ అని రకరకాల యూరోప్ నుంచి కూడా కొన్నాడు దగ్గర వాళ్ళందరూ కూడా ఎందుకు రాజధాని మీరు అని తమాషా లేదు ప్రతిపక్షాలు రాజీనామా మేము రాజీనామా పెడతామని మా ఊరుగా ఇప్పుడు జరుగుతున్న కొంచెం భిన్నంగా ఉంది అప్పటి వాతావరణం అంతేలేమైనా అది మహత్తరమైనటువంటి మార్పులు ఈ అర్ధ శతాబ్దిలో చూస్తుంటుంటే సినిమావలోకం చేసి చూస్తుంటే స్వరాజ్యం రావడం తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రావడం కాన్స్ మన కాన్స్టిట్యూషన్ మనం ఫ్రేమ్ చేసుకోవడం మనం రిపబ్లిక్ కావడం తర్వాత ఈ స్వయ సంస్థానాలంతా కూడా అప్పుడు విలీనం కావడం జమీందారులు పోవడం ఈ మాదిరిగా చూసుకుంటుంటే ఎన్నైనా ఎన్ని ఈ ప్లాన్స్ అంతా ఏడు ఏడు ప్లాన్లంతా కూడా రాన్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాము ఆ మార్పులంతా చూస్తూ ఉంటే ఒక దేహం ఒక్కసారి పులకతం అయిపోతుంది ఎందుకంటేనండి మీరు అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు అప్పటి నుంచి జాతీయ జీవనం ఏ రకంగా వెతుకుతూ వచ్చింది పెదుగుతూ వచ్చింది కూడా మీరు అనుభవించారు మీరు చూశారు మీరు ప్రత్యక్ష సాక్షులు మీరు తర్వాత ముప్పై తొమ్మిదిలో రాజీనామా పెట్టారు అక్టోబర్ ఫైతే సరిగ్గా ఈ రోజున యాభై ఏళ్ళ క్రింద రాజీనామా పెట్టారు రాజీనామా పెట్టిన మూడు సంవత్సరాలకి నలభై రెండు కూడా వచ్చింది మనకి జైలు పోయినా మాజీ మంత్రులుగా మీరు వెళ్ళారు తీర్మానం వచ్చింది ఆ మేము రాజీనామా పెట్టిన తర్వాత రెండు కన్వెన్షన్లు ఒక డిటిన్యూగా నేను నేను జరిగిపోయినాడు మంత్రి కాకముందు మూడు మాటలు మూడు మాటలు జరిగిపోయినాను మంత్రి అయ్యి ఎక్స్ మినిస్టర్గా మూడు మాటలు జరిగిపోయినాను నేను ఆ మాదిరిగా అక్కడ కొందరు ప్రైజెస్ కొందరు ఏంటంటే మీరు ఈ సౌకర్యాలు ఇవి కావాలి ఆ సౌకర్యాలు కావాలని ఎవరు మాకు కోరితే నిన్నటి వరకు వీళ్ళు మంత్రిగా ఉంటుంది వాళ్ళని వాళ్ళని అడగండి వాళ్ళు చేసి ఉంటే మేము చేయమని అనేవాడు ఆ మాదిరిగా మేము ఆ రెండు రకాలు చూశాం అనమాట మినిస్టర్ కాకముందు ఎక్స్ మినిస్టర్ కూడా అంటే ఒక స్వాతంత్ర సమరయోధులుగా మీకు చేయడం అనుభవాలున్నాయి మంత్రిగాను అనుభవాలున్నాయి మాజీ మంత్రిగా కూడా చేరు తాలూకు అనుభవాలు ఒక యాభై సంవత్సరాల జాతీయోజ్యం చరిత్ర కావాలన్నా అప్పటి అనుభవాలు జ్ఞాపకాలు చెప్పాలన్నా దీనికి చాలా కొద్ది వీరు ఒకరు గోపాల్ గారు ఇప్పుడు ఆ దినాల్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు జీ దేశాయి విజయలక్ష్మి పండితు నేను మాత్రమే బతికున్నాం దేశం అంతా కలిసి గురుదారి కూడా అప్పుడు మంత్రి కాదు పార్లమెంటు సెక్రటరీ ఆ మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి పార్లమెంటు సెక్రటరీ హతరాల్ లో జగ్జీవన్ అదో పార్లమెంటు సెక్రటరీ బిహార్ కానీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మురార్జీ దేశాయి విజయలక్ష్మి పండిట్టు నేను మాత్రం బతుకున్నాడు తర్వాత ఆ రోజులు మీ ఖర్చులు కార్లు గీర్లు ఇవన్నీ ఎలా ఉండేవి చెప్పండి ఇప్పుడు ఈ పద్ధతి మంత్రులకు జీతాలు ఐదు వందలు ఇంటి ఇంటికి కోసంగా వంద రూపాయలు తర్వాత కారు వాళ్ళు ఇచ్చేవారు డ్రైవర్ తో పెట్రోల్ తో అన్నిటితో కూడా సహా నూట రూపాయలు అంతా మాకు ఏడు వందల యాభై ముట్టేది మంత్రులుగా మరి నూట యాభై రూపాయలు అంటే పెట్రోల్ ధర కూడా చాలా తక్కువగా డెబ్బై ఐదు రూపాయలు చేత డెబ్బై తీసుకున్న వాళ్ళకు బిజానికి పది రూపాయలు డెబ్బై రూపాయలు తీసుకున్న వాళ్ళకు రెండు వందల రూపాయలు ఎనిమిది అనాలి తర్వాత ఇంకోటి చెప్పరు గోపాల్ గారు ఇవాళ మనం పార్లమెంట్ తో అంటున్న దాన్ని ఆ రోజులో సెంట్రల్ అసెంబ్లీ అనేవాళ్ళు అవునా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పార్లమెంటు ఇక్కడ ఎమ్మెల్సీ అంటే అప్పర్ హౌస్ ఎమ్మెల్యే అంటే లోయర్ హౌస్ తర్వాత ముఖ్యమంత్రి అసెంబ్లీ కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత అది జరిగింది అది నలభై ఆరు లో మొదట జవహర్లాల్ నెహ్రూ వైస్ ప్రెసిడెంట్ వైస్ రాయిస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గా నలభై ఆరు సెప్టెంబర్ రెండవ తేదీ నాడు పదవి స్వీకారం చేశారు నలభై తర్వాత ఇమీడియట్ గానే త్వరనే కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వెళ్ళడం నలభై డిసెంబర్ లో కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మొదలు పెట్టడం రాయడం తర్వాత మళ్ళీ యాభై కాన్స్టిట్యూషన్ పూర్తి అయిపోయింది యాభైలో అమలులోకి వచ్చింది అప్పటి నుంచి మనం ఒక రిపబ్లిక్ గా ఉన్నాం తర్వాత ఒక తమాషా ఇందులో నిజానిజాల నాకు తెలివి మీరు చెప్పాలి మీకు ఈ కార్లు ఇవన్నీ టైర్లు అవి అరిగిపోతే ఒకసారి కొనుక్కోవాలని మీరేదో అప్పటి రాజాజీ గారికి మీరేదో ఉత్తరం రాయిస్తారు అయిపోతే చెప్పండి అది గవర్నమెంట్ కారది నా టైర్లు అయిపోయిన అడిగిపోయిన మీరు కొత్త టైర్లు ఇవ్వండి అని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ ఎవరికో రాశాను అందరూ ఏంటంటే ఎస్ ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే అన్నారు రాజగోపాల్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ ఇదేనంటే మంత్రి పెట్టుకోవాల్సిందే కానీ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే అవసరం లేదు ఆయన ఆర్డర్ వేశాడు సరే కానండి తెలుపు టైల్ అంటే పది నాడు మూడు వందలు నాలుగు వందలు గురించి అందరూ ధరలు మా సెక్రటరియట్ లో గవర్నర్ మదురుకొని మా సెక్రటరీలు డైరెక్టర్లు ఒక్క లా సెక్రటరీని ఒక అగ్రికల్చర్ సెక్రటరీ తప్ప కొద్దివాళ్ళంతా జాయింట్ సెక్రటరీ డిఫ్యూ సెక్రటరీస్ అందరూ కూడా వాళ్ళ చేత మేము పని చేయించుకోవాలా బాగా ఉంది మీరు మూత్రుడుగా ఒక ప్రపోజల్ ఒక ఆర్డర్ ఏదో వేశారు ఒక ప్రపోజల్ పెట్టారు దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసేవారండి బాగా చేసేవారు ప్రపోజల్ అవునని కాదని వాళ్ళు వాళ్ళే వాళ్ళే ఒకసారి ఆర్డర్ మంత్రి గారు వేసినారంటే వాళ్ళు తప్పకుండా అమల్లో పెట్టుకోవాల్సింది అంతేకాని ఆయన చేయడానికి లేదు అయితే ఒక విషయం చిన్న విషయం ఏదైనా కావాలంటే వాళ్ళు ఏదైనా మంత్రి ఏం చేస్తే ముఖ్యమంత్రిగా ఎవరికైనా చెప్పే వాళ్ళు సార్ ఈ మాదిరిగా చేసినారంటే ఆ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు అది ఏదో నాకు చిన్న విషయం మున్సిపల్ కమిషనర్స్ చేస్తే అదే జరిగిందనుకోండి అదేం దొరకలేదు కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినంత వరకు మినిస్టర్ వరడితే ఫైనల్ వరకు అలాగే ఉంటుండే చాలా బాగుంది గోపాల్రెడ్డి అప్పుడు గవర్నర్ గవర్నరే కేబినెట్ చేసేవాడు ఓహో ముఖ్యమంత్రి కాదు నలభై ఏడు ఆగస్టు వరకు గవర్నరే కేబినెట్ మీటింగ్ లో నలభై గవర్నర్ పోయినాడు ముఖ్యమంత్రి ఒక యాభై ఏళ్ళ నాటి చాలా మహత్తరమైన రోజు అండి బాగా మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా పెట్టిన రోజుగా నాది అరవై మనకి మరింత మంచి మొత్తం మీద ఆ జ్ఞాపకాలి మనం కల దూసుకోగలడు చిత్రం ఏంటంటే గోపాల్రెడ్డి మీరు తొలిసారిగా మంత్రి అయిన రోజున మీ ఇంటి దగ్గరకు వచ్చా మీరు మాజీ మంత్రి అయిన రోజున మనం మరొక చోట కలుసు సరే ఇవన్నీ మనం ఎక్స్పెన్షన్ చేతులు జరుగుతూ ఉంటాయి మనం అనుకున్నాం అనుకోకపోయినా బాగుంది గోపాలి